జ్యేష్ణ శుభం వన్మోతిదనంహాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాదాచార్యం వందే గురు పరంపరాయ నమస్కృత్యమంచై నరోం సరస్వతీం వ్యాసం తపోజయముదీరే ఆపూయమాణమ్రతి సముద్రమాప ప్రవిశంది తద్వత్కామా ప్రశాంతి సశాంతిమానోతి నామకామీ అవతరి చూద్దాము విదూష త్యక్ైణ్ మోక్ష న్యాన కామకా ఇది ఏతమర్థం దృష్టాంతేన ప్రతిపాద్యన్నాహ చూసాం అవతారిక చూసాం మోక్షమును మనం కోరుతున్నామా అది ఇంపార్టెంట్ వేదాంత శాస్త్రమును మోక్షము కోరేవాడు అభ్యాస అభ్యసించాలి ఊరికే క్యూరియాసిటీ కోసం అభ్యసిస్తారు కొంతమంది తప్పేం కాదు పుస్తకం చదవడంలో తప్పే ఉంది క్యూరియాసిటీ ఏమిటంటే ఏవేవో చాలా చూసాం కదా ఈ వేదాంత శాస్త్రం ఏదో ఉంది దీని సంగతి ఏమిటో చూద్దాం అలా క్యూరియాసిటీతో అభ్యాసం చేస్తారు కొంతమందికి ఏమిటంటే మాకు చాలా తెలుసునని ఒక రకమైన ఆ ఫీలింగ్లో ఉంటారు మాకు చాలా విషయాలు తెలుసు దర్సటైల్ జీనియస్ అని అంట సో అలాగంటే ఒక ధోరణిలో ఉంటారు అన్నీ తెలిసి ఇంక గీతను అపనిషత్తులు మాత్రం ఎందుకు మిగిలిపోవాలి అవి కూడా తెలుసుంటే అప్పుడప్పుడు శ్లోకం దాని నుంచి కూడా కోట్ చేయొచ్చు అని ఆ ధోరణితో చదువుతారు మంచిది ఆ రకంగా కూడా వాళ్ళకి దీని యొక్క మహిమ అర్థమైతే మంచిది ఎప్పటికైనా దీంట్లో ఇంకా లోతుగా వస్తారు కానీ దట్ డజంట్ సర్వ్ ద రిక్వైర్డ్ పర్పస్ కొంతమంది ఒక ప్రొఫెషన్గా చదువుకుంటారు ఇంకా మరేమీ నేను ఇది ఎలా ఉంటుందంటే నేను ఒకసారి ఒక సంభాషణ విన్నా ఒక వేద విద్వాంసులు ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి ఒక గృహస్థు వచ్చాడు వచ్చి ఏమండీ మావాడ హై స్కూల్లో అప్పట్లో ఇంకా బ్రహ్మానందరెడ్డి గారు పాస్ అని వచ్చేది అంతకుముందు బ్రహ్మానందరెడ్డి గారు హస్తక్షేపం చేయడానికి ముందు సంవత్సరం పబ్లిక్ పరీక్ష ఉండేది రాసి మీరు పాస్ అవ్వాలి బహుశా మీరు మర్చిపోయి ఉంటారు నాకు గుర్తుంది ఇప్పుడైతే ఇంక మీరు పబ్లిక్ పరీక్ష పాస్ కానీ అలా పాస్ అయిపోతూ ఉంటారు మళ్ళీ టెన్త్ క్లాస్ దాకా పాస్ అయిపోతూ ఉంటారు సెవెంత్ క్లాస్ పాస్ అయితే టెన్త్ క్లాస్ పాస్ అవ్వడం అప్పుడు ఎస్ఎస్ఎల్సీ ఉండేది మధ్యలో ఎప్పటికప్పుడుకి పాస్ వచ్చేది రిటైర్న్ అయిపోయేవారు అయితే ఇంకోసారి చదివేవారు ఫోర్త్ ఫార్మ్ మా మిత్రుడు అప్పుడు ఫెయిల్ అయిపోయా రెండోసారి చదివాడు అలా ఉండేది ఎనీవే దాన్ని అప్పుడు ఆయన వచ్చి బ్రహ్మానందరెడ్డి పాస్ అని పేరు దానికి ఏది ఈ కంటిన్యూస్గా పాస్ అయిపోయిన దానికి బ్రహ్మానందరెడ్డి పాస్ అనిపారు ఎనీవే సో ఆయన ఏం చెప్పారంటే ఈ వేద విద్వాంసుల దగ్గరికి వచ్చి మా పూటాడు ఫోర్త్ ఫారం రెండు సార్లు ఫెయిల్ అయ్యాడండి హెడ్ మాస్టర్ చెప్పాడు మీ వారి వల్ల కాదా అని చెప్పేసి చెప్పాడు నాకు వ్యవసాయంలో పెట్టుకోమని చెప్పాడు మీరు వా మా వాడికి వేదం చెప్పండి అని అప్పుడు చెప్పాడు ఆయన చెప్పారు పాపం ఏదో రెండు మాసాలో మూడు మాసాల చెప్పారు ఆ తర్వాత వీడే మానేశాడు ఇంకా వాడిని పోరు పడలేక ఇంకా ఎవరు పట్టించుకోలేక వ్యవసాయంలో గెలిపాడు ఈజ్ డూయింగ్ వెల్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ ఈజ్ డూయింగ్ వెల్ కాబట్టి ఆ అలా ఉంటుంది మానవ సమాజంలో అభిప్రాయం ఎలా ఉంటుందంటే కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే బీటెక్ కానీ మరి దేనికి వీడు కామర్స్కి కూడా పనికిరాక ఆఖరికి పొలిటికల్ సైన్స్కి కూడా వీడు పనికిరాకపోతే అప్పుడు వేదా దీంట్లో ఈ కోర్సు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఆ కోర్సులో జాయిన్ అయిపోవడం జాయిన్ అయిపోయి అక్కడ మూడున్నర ఏళ్ళు నాలుగేళ్ళు ఓ పల్ ఓ పచ్చ వస్త్రం ఉండకట్టు బ్రహ్మచారి వేషంలో తిరుగుతూ అక్కడ కాలక్షేపం చేయటం ఇప్పుడు నాలుగేళ్ళు మీరు దీని చుట్టూ కాలక్షేపం నాలు వంటి పూట గడు తిరిగారు అనుకోండి మీకు కొంత టెర్మినాలజీ వస్తుంది భగవద్గీత ఉపనిషత్తులు ఆత్మ బ్రహ్మ ఈ వస్తుంది సో ప్రతిదానికి కొంత పడికట్టు భాష ఉంటుంది అది సో చిలకే రాగాలి నువ్వు మనిషికి రావడానికి లభ్యంతరే ఓ చిలకని గట్టి పారేస్తే అదే నాలుగు సూత్రాలు చెప్పడం దానిపిస్తుంది ఎక్కడో ఎక్కడో ఆరు మాసాలు ఉంటాయి అలానే మనిషికి వస్తుంది ఆ టెర్మినాలజీ పట్టుకొని జనమే పడ్డాం జనం అన్నిటికీ తలకే ఒప్పడానికి సిద్ధంగా ఉన్నారు కదా పాపం వాళ్ళ ప్రేమ అటువంటిది వాళ్ళు ఎవరు ఏం చెప్పినా తలకాపి ఓ పావల దక్షిణిచ్చి వదలిపోతారు ఎవళ్ళని నిలు పరుతారు అది సమాజం యొక్క మహిమ ఆ మహిమ అటువంటిది వాళ్ళకి దండం పెట్టాలి కానీ మనం పరిశీలి మనం తప్పు పట్టడానికి మనకు అర్హత లేదు ఎందుకంటే అందరినీ కూడా పోషిస్తున్నారు ఎవరనే నిరుత్సాహపరచట్లేదు అది సమాజంలో ఉండే జనుల యొక్క ఉదారశీలత కాబట్టి సో దీ గోల్ ఇది పద్ధతి వేదాంతం యొక్క మెయిన్ పర్పస్ ఏమిటంటే మోక్ష ప్రాప్తి కొరకు మోక్షం కావాలో అక్కర్లేదు మోక్షానికి కంగారు లేదు అన్నవాడికి అసలే కంగారు అసలు ముందు అంచేతన శంకరులు సాధన చతుష్టయంలో ముముక్షుత్వం అని ఒకటి ఒక సాధనంగా పెట్టారు దాన్ని ఈ నాలుగు ఉన్నవాళ్లే చదువుకోండి బాబు మిగతా వాళ్ళకి ఇది కంగారు లేదు అవసరం లేదు అది వచ్చినప్పుడు చదువుకోమని అర్థం ఒక ఐడియా కొద్దిమంది మనుషుల్ని దీని నుంచి తప్పించటం ఐడియా కాదు ఆ అధికార సంపద మీకు ఉన్నప్పుడు మీరు చదువుకోండి లేకపోతే కంగారు లేదు ఇది వెయిటింగ్లో ఉంటుంది మీరు తర్వాత చదువుకోవచ్చు ఈ జన్మలోనే చదువుకోవచ్చు కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఈ జన్మం మొత్తం మీద మెచ్యూరిటీ కాకపోతే ఇంక మరేం చేస్తాం ఇంకో జన్మ లేటెస్ట్ హోప్సో అనే అభిప్రాయం ముముక్షుత్వం అంటే ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తే మనం ప్రాక్టికల్ భాషలో చెప్పాలి మనకు ఆధునికంగా మన జీవి జీవన శైలికి అర్థమయ్యే భాషలో చెప్పాలి కానీ లేకపోతే ఊరికే ముముక్షుత్వం అంటే మోక్షేచ్ఛ సంత్రచయము అవన్నీ ఇలాగో ఉండనే ఉన్నాయి మోక్తమి ముక్తెచ్ఛ సన్ను అభ్యాసం వస్తుంది ము రెండవుతుంది ఇవన్నీ You know యూ నో ఆల్ దాట్ ఇట్ ఈస్ దేర్ అండ్ వీ నీడ్ ఇట్ మనం స్టూడెంట్స్ ఆఫ్ వెద అంతా స్టూడెంట్స్ ఆఫ్ సాన్స్క్రిట్ వీ నీడ్ ఆల్ దాట్ కానీ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఆల్ ఆఫ్ ది సీజ్ మన జీవనంలోకి దీన్ని అప్లై చేయాలి ఈ స్ట్రీ ఈ ప్రవాహాన్ని జీవితంలో ప్రవేశపెట్టాలి చుప్పించాలి కష్టపడైనా ప్రవేశపెట్టాలి అప్పుడే అది ఉపకారానికి వస్తుంది లేకపోతే అలా దూరంగా ఉండిపోతుంది ఒక ఆయన నన్ను అడిగారు నేను కేనోపనిషత్ భాష్యం వినాలనుకుంటున్నాను మీరు నాకు రికార్డు చేసి ఇస్తారా అని అడిగారు మంత్రాలు భాష్యం నేను వినాలనుకుంటున్నాను నేను అన్నాను మీరు పుస్తకం చూసి చదువుకోవచ్చు కదా అంటే పుస్తకం చూసి చదువుకోవడానికి నిజంగా టైం లేదు మీ వంటి మహాత్ములు అంటుంటే వినాలనుకుంటున్నాను అంటే చూడండి నేను ప్రస్తుతం అయితే రికార్డు చేసింది ఏమీ లేదు అంటే మీరు నేను టేప్ రికార్డర్ ఇస్తారా మీరు రికార్డ్ చేసి ఇస్తారా అంటే నేనేం చేయాలన్నమాట ఆ మంత్రములు భాష్యం చదివేసుకుంటూ వెళ్ళిపోవాలి అది రికార్డ్ అవుతుంది నేను ఉచ్చరి ఉచ్చారణ అది కూడా క్లీన్గా ఉంటుందని ఒక అభిప్రాయం అంటే నేను చెప్పాను చూడండి అలాంటి క్యాసెట్ ఉంది మా దగ్గర వినోపనిషత్తులు ఉంది బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ కంటైన్స్ సమ్ అన్వాంటెడ్ మెటీరియల్ ఆల్సో అది మీరు కొంచెం ఎడిట్ చేసుకోగలిగితే సరిపడుతుంది ఏమిటది మంత్రం ఉంటుంది భా ఉంటుంది కానీ మంత్రానికి భాష్యానికి మధ్యలో మంత్రం యొక్క వివరణ ఒకటి ఉంటుంది తెలుగులో నేను చెప్పిన వివరణ ఆ తర్వాత భాష్యవాక్యాలు మళ్ళీ ఉచ్చరింపబడతాయి పక్కనే వివరణ ఉంటుంది కాబట్టి మీకు అది నేను ఆ సీడీ ఇస్తాను ఒక ఫైవ్ సిక్స్ సీడీస్ అవి అవి ఇస్తాను మీరు ఎడిట్ చేసేసుకుంటాం ఈ తెలుగు అనువాదం వ్యాఖ్యానం ఉందే దాన్ని యూ ట్రై టు లూజ్ ఇట్ యూ ట్రై టు అలాంటిది ఏదైనా చేయొచ్చు మీరు అలా చేసుకోండి సో దట్ నేను మళ్ళీ ఇదంతా చదవటం అనే ఒక పని నాకు ఖాళీ ఉండొచ్చు అంటే అన్న ఎడిట్ చేయటం ఎందుకు నేను మీరు చెప్పింది కూడా వింటాను అయితే ఇంకేం మహాభాగ్యం తీసుకెళ్ళండి అని ఇచ్చాను ఆయన చదివారు అంతకుముందు కెనోపనిషత్తు భాష చదివారు ఆయన ఫోన్ చేసి నాకేం చెప్పారంటే చాలా ప్రాక్టికల్గా ఉంది కెనోపనిషత్ భాష్యాన్ని మీరు జీవితానికి అన్వయించే విధంగా మీరు చెప్పారు నాకు ప్రశంసా వాక్యాన్ని ఒకటి చెప్పారు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే కీణోపనిషత్తులో దాన్ని ఒక అకాడమిక్గా దాన్ని మనం వర్కౌట్ చేసి వల్ల ప్రయోజనం ఉండదు దాన్ని మన జీవితంలోకి అనుసంధానం చేసే విధంగా మనం అధ్యయనం చేయాలి శాస్త్రాన్ని అలాగనే అధ్యయనం అది నేను ఒక ప్రశంస కోసం చెప్పలేదు ఇట్ హ్యాస్ టు బి లైక్ దిస్ అని చెప్పడం కోసం చెప్పాను కాబట్టి ముముక్షుత్వం అది మన జీవితంలో భాగం కావాలి అంటే మనకి మన వాల్యూ సిస్టమ్ ఎలా ఉందంటే సెన్సేట్ వాల్యూ సిస్టంలో మనం బతుకుతూ ఉంటాం అంటే సెన్స్ ప్లెషర్స్ కొన్ని ఉన్నాయి ఈ సెన్స్ ప్లెషర్స్కి సంబంధించిన వాల్యూస్ని మనం బాగా ఓపిక్గా సిస్టమేటిక్గా బిల్డప్ చేసుకుంటాం ఉదాహరణకి మనకి రుచులు ఉన్నాయండి ఒక ఒక ఇంద్రియం తీసుకోండి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి ఒక ఇంద్రియం తీసుకోండి రసము సో రసనేంద్రియమునకు మనము చక్కటి వ్యవస్థ చేసుకుంటాము ఎంతటి వ్యవస్థ చేసుకుంటారంటే ఓ మహాత్ములు అన్నారు శాస్త్రం చదవడం కష్టమా భోజనం చేయటం కష్టమా అని అడిగారు మీకు ఏమనిపిస్తోంది ఏది కష్టం అనిపిస్తోంది శాస్త్రం చదవడమే కష్టం అని మీకు అనిపిస్తుంది ఆయన అన్నారు భోజనం చేయడమే కష్టం అన్నారు ఎందుకంటే మీరు భోజనం చేయటం కోసం ఎన్ని సంవత్సరాల జీవితాన్ని వెచ్చిస్తున్నారు కుర్రాడు కేజీలో చేరాడు ఫస్ట్ కేజీలో ప్రీకేజీలో చేరాడు దేనికోసం చేరాడు అంటారు వీడు రేపు భవిష్యత్తులో ఉద్యోగం చేసుకోవడానికి కావాల్సిన అర్హత సంపాదించడం కోసం అక్కడి నుంచి మొదలుపెట్టి వాడు చదివి చదువు అంత భుక్తి కోసం సంపాదించడం కోసమైనా చదువు కోటి విద్యలు కూటి కొరకే అన్న ఒకటో తరగతి నుంచి అలాగే చదువుతున్నాడు తల్లిదండ్రులు అలాగే చదివిస్తున్నాడు వాడు వాడు అలా అనుకోలేదంటే వాడు చదవాలని కూడా అనుకోలేదు చదవాలని మాత్రం అనుకున్నాడు ఏంటి చదువు వాడు చదవాలని తల్లిదండ్రులను అనుకున్నాడు ఎందుకోసం చదవాలంటే ధనాన్ని సంపాదించడం కోసం చదవాలని అనుకున్నాను అయితే గురుకులంలో చేరుస్తారు హై స్కూల్లో ఎందుకు చేరుస్తారు మంచిది కాబట్టి యవ్వనం వచ్చేదాకా విద్యాభ్యాసం చేసే ఇది కోసం తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించేదే హోటల్లో భోజనం పడక గృహస్థాశ్రమంలో హోటల్లో తినలేకపోతున్నాడు మా పెళ్లి చేసుకుంటాడు చుట్టాడనే అది ఎలా ఉంది కదా సమాజంలో కాదు కాబట్టి ఈ రకంగా తర్వాత ఉద్యోగం గంటలు ఉద్యోగం చేస్తాడు పన్నెండు గంటలు ఉద్యోగం చేస్తాడు డబ్బు సంపాదిస్తాడు సెక్యూరిటీలు పెడతాడు ఇదంతా భోజనం చేయడం కోసమే దీంట్లో పదో వంతు కష్టపడితే మీరు వ్యాకరణ శాస్త్రం తర్కశాస్త్రం మీమాంసా శాస్త్రం లేదా నాలుగు శాస్త్రాలు చదవచ్చు కాబట్టి ఇప్పుడు చెప్పండి భోజనం చేయడం కష్టమా శాస్త్రం చదవడం కష్టం భోజనం చేయడమే కష్టం కాబట్టి మనం ఒక ఎలాబరేట్ వాల్యూస్ ఇష్టం ఆ భోజనం చుట్టూ మనం పెట్టుకుంటాం ఒక కిచెన్ అని వేరే గదిలో ఒక స్థానం ఏర్పాటు చేస్తాం దానికి ఆ కిచెన్లో ఖరీదైనటువంటి ఎక్విప్మెంట్ పెట్టుకుంటాం భోజన పదార్థాలు తయారు చేయడానికి కావాల్సినటువంటి ఆధునిక పరికరాలన్నీ పెట్టుకుంటాం తర్వాత మంచి మంచి ఖరీదైనటువంటి వెచ్చాలు కొనుక్కొస్తాం గ్రోసరీ షాప్ నుంచి ఆ కిచెన్లో వర్క్ చేస్తాం మనం ప్లాన్ చేస్తాం కిచెన్ అని డైలీ బేసిస్ మీద ప్లాన్ చేస్తాం మంత్లీ బేసిస్ మీద ప్లాన్ చేస్తాం ఇయర్లీ బేసిస్ మీద ప్లాన్ చేస్తాం ఆవకాయ మాగాయ ఇవన్నీ కూడా ఇయర్లీ బేసిస్ మీద ప్లాన్ అయితే బియ్యాలు ఉప్పులు పప్పులు మంత్లీ బేసిస్ మీద డైలీ బేసిస్ మీద బ్రేక్ఫాస్ట్ ఏమిటి లంచ్ ఏమిటి డిన్నర్ ఏమిటి ఈ విధంగా షార్ట్ రేంజ్ అండ్ లాంగ్ రేంజ్ ప్లాన్ చేస్తాం దాని చుట్టూ బోల్డ్ వాల్యూ సిస్టమ్ కులారెడ్డి స్వీట్స్ మరో స్వీట్స్ మరో స్వీట్స్ అవన్నీ మంచి బిజినెస్ చేస్తున్నాయంటే అర్థం ఏంటి మన వాల్యూ సిస్టమ్లో అవి పడ్డాయని అర్థం అంతేతనే వాటికి మంచి బిజినెస్ ఈ మన పిజ్జాస్ కూడా బాగా బిజినెస్ చేస్తున్నాయంటే మన వాల్యూ సిస్టంలో అవి ప్రవేశించాయి సో ఈ బిల్డ్ అయిన లాబరేట్ వాల్యూ సిస్టమ్ అరౌండ్ ద సెన్స్ ప్రెషర్స్ this is how we live and at the end of it all all this will go into type anta kuda whiff of cloud anta chudandi arakinga kuda eginchakapothe em mega en and type range of sense it values nu manam create chesthe avi chaala sahajanga manu ganipisthayi dantlo asahajyam anaku em ganapadadu emi asahajyam ani manam anukko ఇప్పుడు సాధువు ఉన్నాడు అనుకోండి ఎవరో ఇచ్చిన భిక్ష మీద బతికి వాడికి ఈ వాల్యూ సిస్టమ్ లేకుండా కూడా వాడు హైగా బ్రతకగలుగుతున్నాడు అంటే సో దేర్ ఈస్ సమ్థింగ్ దట్ వన్ హ్యాస్ టు లుక్ ఇన్ దిస్ వాల్యూ సిస్టమ్ అంటే సన్యాసం తీసుకోవాలన్న అభిప్రాయం కాదు మన సెన్సేట్ వాల్యూ సిస్టమ్ ఈజ్ ఇట్ సచ్ వర్దీ థింగ్ అని ఆలోచించాల్సి ఉంటుంది ఒక్కటే దృష్టాంతం చెప్పాను మన వాల్యూస్ చాలా ఉన్నాయి ఇటువంటి వాల్యూస్ మనస్సు యొక్క వినోదం కోసం విహార యాత్రలు ఈ యాత్రలు ఆ యాత్రలు సినిమా హాల్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అని అంటారు కేవలం మనస్సు అనే ఇంద్రియము యొక్క వినోదం కోసం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ లాస్ట్ వేగర్స్ ఇస్ ఎ మల్టీ బిలియన్ డాలర్ టౌన్ లైక్స్టైన్మెంట్ హ్యూజ్ థింగ్ ఇట్ ఇస్ మానవుడు ఆ వినోదము అనే పేరుతోటి డబ్బు ఖర్చు పెట్టడం సెకండరీ వాడి జీవితాన్ని శక్తిని యుక్తిని అన్ని ఖర్చు పెట్టేస్తాడు ఆయుర్దాయాన్ని ధారపోసేసి ఆ వినోదమును వెంటబడుతూ ఉంటాడు ఇట్స్ ఎన్ ఇండస్ట్రీ ఆల్ ఇన్ కంప్సింగ్ బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ ఇదంతా కూడా సో అంటే నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మనం సెన్సేట్ వాల్యూస్లో బాగా పూర్తిగా స్టీప్డ్ యూనిట్ ఎలాగంటే గులాబ్ జామున్ ఎలాగైతే ఆ రసంలో నాని నాని ఉంటుందో అలాగ ఉన్నాం మనం విఆర్ స్టీప్డ్ ఇన్ ది సెన్సేట్ వాల్యూ సిస్టమ్ ఆ పరిస్థితిలో ఇది మిథ్యా అని గుర్తించడానికి బంధము నుంచి ఈ ఈ సెన్సేట్ వాల్యూస్ యొక్క బంధం నుంచి మనం బయటపడాలి అనే ఆకాంక్ష కలగాలి అండ్ దెన్ ఆ ఆకాంక్ష చుట్టూ ఒక వాల్యూ సిస్టమ్ నిర్మాణం కావాలి క్లాస్ అటెండ్ చేయటం మహాత్ముల శ్రవణం చేయటం మననం చేయటం సత్సంగాన్ని చేయటం దానికి కావాల్సిన సామగ్రిని సంపాదించుకోవడం పుస్తకాలు కొనుక్కోవడం సీడీలు కొనుక్కోవడం నేను అన్నాను ఒక ఆయనతో స్వామీజీ ముండకోపనిషత్తు వినాలనుకుంటున్నాను మంచిది నేను మీకు ఆర్గనైజ్ చేస్తాను నేను ఆర్గనైజ్ చేస్తానంటే కాస్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ ఒకప్పుడు కాస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకప్పుడు నా చేతుల ద్వారా అయినట్లయితే అది ఫ్రీగా పడ్డా ఆశ్చర్యపడే నేనేది ఆర్గనైజ్ చేస్తా నేను వీడి జేబు కొట్టి వాడి జేబుకి వాడి చేసి ఇంకోటి జేబుకి అలా తిప్పుతూ ఉంటాను నేను స్పిన్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఫ్రీగా కూడా నేను ఆర్గనైజ్ చేయగలుగుతా ఐ డూ ఇట్ చెప్పి మీకు నేను ఆర్గనైజ్ చేస్తాను ముండగోపనిషత్ క్యాసెట్స్ నేను ఆర్గనైజ్ సీడీస్ నేను ఆర్గనైజ్ చేస్తాను మీరు వినండి అంటే అదేవి సీడీస్ కాదండి క్యాసెట్స్ అంటే చూడండి మీరు సీడీస్ ఉంటాయి అవి మీరు వినండి లేదంటే నా దగ్గర టేప్ రికార్డరే ఉంది ఇవి పచ్చేసే సీడీ ప్లేయర్ నో నో ఇప్పుడు ఐ డోంట్ వాంట్ డూ ఇట్ ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ యూ యూ లుక్ ఎల్స్ వేరే సో సీడీస్ ఉన్నాయి సీడీ ప్లేయర్ కొనమంటే అబ్బాయి నాకు తెలియదు అండి అది నేను కొనలేనండి వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ అదేనా శ్రద్ధ అంటే సీడీస్ కొనమంటే అవసరమైతే కొండ మీద కోతులు కూడా దింపడానికి సిద్ధపడాలి నువ్వు శ్రవణం చేయదలుచుకుంటావు MP3 ఎంపీ త్రీ సీడీ ప్లేయర్ ఇఫ్ యూ విష్ యూ పర్చేస్ ఇట్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత నాకు టెలిఫోన్ చేయండి నేను మీకేమో సీడీస్ ఇస్తాను అంతవరకు యు డోట్ డిస్కస్ అబౌట్ ఇట్ ఎనీ మోర్ ఐ డోంట్ హ్యావ్ క్యాసెట్స్ విత్ మీ అని చెప్పాను కాబట్టి అలాగా వెనకడుగు వేయకూడదు వాల్యూస్ అంటే దాని మీద ఆ శ్రద్ధ వచ్చినప్పుడు ఎంపీ త్రీ సీడీ ప్లేయర్ కొనుక్కోవాలవసరం అయితే paatham avadam అవ్వడం కోసం మరి manam, మనం కొనుక్కున్నాం లేదా ఎవరో పుణ్యాత్తులు ఏర్పాటు manam, మనం Paatham పాఠం మీద ఉండే శ్రద్ధతోటి ఇప్పుడు ఇది ఒక టేప్ రికార్డర్ ఇది ఇక్కడ ఎందుకు వచ్చింది అంటారు మోస్ట్ అడ్వాన్స్డ్ టేప్ రికార్డర్ ఎందుకు వచ్చిందంటే పాఠం అనేది ఒకటి ఉందని తెలియ పది మంది తెలియబట్టి ఆ వాల్యూని బట్టి ఇది వచ్చింది లేకపోతే ఇది రాకుండా మరొకటి ఏదో కాబట్టి యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ బిల్డ్ ఎ వాల్యూ సిస్టమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది ఎర్లియర్ సెన్సేట్ వాల్యూ సిస్టమ్ స్థానంలో దాన్ని పూర్తిగా డిమాలిష్ చేయాలని నేను అను బట్ అల్టిమేట్లీ వీ హీమాలిష్ ఇట్ మనమే బిల్డప్ చేసాం దాన్ని మనమే డిమాలిష్ చేయాల్సి ఉంటుంది దాని స్థానంలో మనం కొత్త వాల్యూ సిస్టమ్ను చొప్పించాలి దాన్నే ముముక్షుత్వం అని అంటారు ఇప్పుడు ముముక్షుత్వం అంటే ఎవరికే లిప్స్ సర్వీస్ కాదటి చాలా కఠినమైన విషయం అది ఆ సంసిద్ధత ఆ మానసిక సంసిద్ధత మీకు ఉన్నట్లయితే మీరు వేదాంత శాస్త్రానికి అధికారులు అని అంటున్నారు ఆయన సో చెక్త యేషణ్య అన్ని కామునలను విదిలిపెట్టి అటువంటి యతి సాధకుడికి యతి అంటే యతనశీల ప్రయత్నశీలుడైన వారికి మాత్రమే ఈ మోక్షము లభిస్తుంది కానీ ఏ త్యాగము చేయకుండగా అసన్యాసిన భోగ సాధనాలని దూరంగా పెట్టకుండగా భోగా వాంఛ భోగాసక్తిని దూరంగా పెట్టకుండగా నాకు మోక్షం కావాలి కామ నా నేను కోరికలన్నీ కోరుతూనే ఉంటాను ఇవన్నీ అనేటువంటి వాడికి ఇది రా కుదరదు అని ఒక వాల్యూ సిస్టమ్ మీద ఒక స్టేట్మెంట్ ఒక అటాక్ ఒక రకంగా చెప్పాలంటే సెన్సేట్ వాల్యూస్ని శంకర్లు అటాక్ చేసి దాని స్థానంలో సరైనటువంటి వాల్యూ సిస్టమ్ని మీరు అడాప్ట్ చేసుకోండి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఇప్పుడు ఇంకా అదే అవతారి ఆ శ్లోకం చూడండి సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్ మొత్తం సగం శ్లోకం దృష్టాంతం తద్వత్ నుంచి దార్ష్టాంతికము అంటే ఆ దృష్టాంతాన్ని బేసిస్గా చేసుకుని దేన్ని నిరూపించదలుచుకున్నారో దాన్ని దార్ష్టాంతికము అని అంటారు సో మొదటి భాగం దృష్టాంతం యద్వత్ ఎలాగైతే తద్వత్ అంటే అదే విధముగా కాబట్టి అదే విధముగా తర్వాత చూద్దాం ముందు దృష్టాంతం చూడండి ఆపహ నీళ్లు జలములు ప్రవేశిస్తున్నాయి అంటే నదీ జలములు అన్నమాట అక్కడ దృష్టాంతం సముద్రం ఆప్ ఆఫ్ ప్రవేశ నదీ జలములు కావచ్చు వర్షా జలములు కూడా కావచ్చు సముద్రంలో నీళ్లు వర్షం ద్వారా కూడా వస్తాయి సముద్రంలో కురిసినంత వర్షం నేల మీద కురవదు ఎందుకంటే సముద్రం మీద ఆకాశం ఎక్కువ ఉంటుంది టూ థర్డ్స్ సముద్రమే కదా సముద్రంలో కురిసినంత వర్షం నేల మీద కురిస్తే నేల తట్టుకోలేదు బొంబాయి చూశారు కా సో సముద్రం ప్రవేశింది ఆపహ ఇప్పుడు ఈ సముద్రంలో ప్రవేశించినప్పుడు ఆపూర్యమాణం సముద్రంలోకి నదులు అన్ని వైపుల నుంచి కూడా నీళ్లని తీసుకొచ్చి అలాగా పోసేస్తూ ఉంటాయి నదిలో ఎంత జలం అంటే నది ఉపనదులన్నింటినీ తనలో కలుపుకుని పెరిగి పెరిగి పెద్దదై పెద్దదై ఆఖరికి మొత్తం జలాలంతా కూడా సముద్రంలో గుమ్మరిస్తుంది so much water is fed into the ocean ఓషన్ అలా అనుకోండి మీరు వర్షాలు పట్టలేదు ఈ మధ్య నదులన్నీ నీరసపడిపోయి అవన్నీ అల్లాంటిది వద్దు ఆ దృష్టాంతం పరిస్థితి ఇది అలా కాదు డ్యాములు కట్టేశారు నదులు అల్లాది కూడా వద్దు మామూలుగా నదులన్నీ సముద్రంలో దృష్టాంతంలో బాగా వెళ్తున్న సందర్భమే మీరు తీసుకోండి ఇప్పటికి కూడా ఇన్ని డ్యాములు కట్టినా గోదావరి బోళ్ళంత జలం వెళ్ళి సముద్రంలో కలుస్తుంది కృష్ణా బోళ్ళంత జలం వెళ్ళి ఇప్పుడు ఇదంతా వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతుంది అని బెంగ పెట్టుకుంటున్నారు సంతోషించడం లేదు నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళి అది నిండినందుకు ఆనందించాలి అది నిండినందుకు ఆనందించడం మానేసి దాని క్రిందకి వెళ్ళిపోతున్న జలం చూసి దుఃఖించి వచ్చాడు ఆయన ఒక ఆయన అంటే అది ఆనందించడం కూడా చేత కాదనమాట ఎదో కొంత జలం సముద్రంలోకి వెళుతుంది అలాగే మొత్తం అంతా డ్యాములు కట్టేసి ఒక్కచొక్క కూడా సముద్రంలోకి వెళ్లకుండా చేయటం అన్నది ఇజ్ ఇట్ ది రైట్ థింగ్ అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు కోలరాడో రివర్కి దే హన్స్ట్రక్టెడ్ అ డ్యామ్ హోవర్ డ్యామ్ సో మొత్తం లాస్ వేగస్ అంతా ఫీడ్ చేస్తుంది వాటర్ అయిపోయింది అండ్ దెన్ దే మేడ్ అనదర్ డ్యామ్ అప్పుడు ఏమైందంటే ఆ రివర్ డౌన్ లో ఉన్నటువంటి ఎకలాజికల్ బ్యాలెన్స్ అంతా కూడా నాశనం అవడం ప్రారంభమైంది వాటర్ వెళ్ళదు ఇంకా వాటర్ బాడీస్ చచ్చిపోతున్నాయి తర్వాత ఆ డౌన్ ది రివర్లో బోల్డ్ అంత ఫారెస్ట్ ఏరియా ఉంది మనకి ఏ ఫారెస్ట్ లేదు అంతా కొట్టేసి కూర్చున్నాం కాబట్టి మనకి ఇబ్బంది ఏం వాళ్ళకి ఫారెస్ట్ ఏరియా ఉంది ఆ ఫారెస్ట్ యానిమల్స్కి వాటర్ సోర్స్ రివర్ ఫ్లో వాటర్ లేకపోవడం చేత వాటి ది నోటీస్ అండ్ దెన్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ హ్యావ్ పుట్ ప్రెషర్ అండ్ దెన్ గవర్నమెంట్ హ్యాజ్ రిలీజ్డ్ వాటర్ జస్ట్ టు ప్రొటెక్ట్ ది ఎకనాజికల్ బ్యాలెన్స్ ఎంత వాటర్ రిలీజ్ చేశారంటే ఐ హవ్ సీన్ అన్ టీవీ స్క్రీన్స్ విత్ పైప్స్ ఉంటాయి చూడండి హ్యూజ్ పైప్స్ ఉంటాయి ఆ పైప్స్ ఓపెన్ చేసి పైప్స్ కాబట్టి డ్యామ్ గేట్స్ వాటెవర్ అక్కడ పైప్ సిస్టమ్ లో ఉంది పైప్స్ ద్వారా వస్తుంది వాటర్ ఎంత వాటర్ రిలీజ్ చేశారంటే అబ అత్యద్భుతమైన దృశ్యం ఆ వాటర్ రిలీజ్ చేయటమే గొప్ప దృశ్యం అది ఎందుకు రిలీజ్ చేశారంటే కేవలం ఎకలాజికల్ బ్యాలెన్స్ను ప్రొటెక్ట్ చేయడం కోసం రిలీజ్ చేశారు కాబట్టి కొంత నీరు ఉండాలి మొత్తం అంతా ఎండిపోయి మురిక్కల వల్ల తయారవకూడదు అంత నీరు వదులుతూ ఉండాలి కాబట్టి ఈ నదులన్నీ వెళ్ళి సముద్రంలో గుమ్మరిస్తూ ఉంటాయి నీళ్లు ఆ ఆ సమంతా పూర్యమానం వర్షం నుంచి సముద్రం నిండా నీళ్లు వస్తాయి అయితే మీకు తెలిసే ఉంటుంది సీ లెవెల్ అని ఉంటుంది ఈ సీ లెవెల్ అన్నది ఫిక్స్డ్ అది మారదు ఇప్పుడు మీకు ఈ మౌంటైన్ రిసార్ట్స్ ఉంటాయి చూడండి అవి ఎంత ఎత్తులో ఉన్నాయో చెప్తారు ఊటి థౌజండ్ మీటర్స్ ఎత్తులో ఉంది అంటాడు అమర్నాథ్ ట్వెల్వ్ ఫీట్ ఎత్తులో ఉంది అంటాడు ఎక్కడి నుంచి ట్వెల్వ్ ఫీట్ దూరం అన్నా దానికి ఒక బేసిస్ ఉండాలి ఒక రిఫరెన్స్ పాయింట్ ఉండాలి సో ఏమిటా రిఫరెన్స్ పాయింట్ అంటే సీ లెవెల్ సముద్ర మట్టము మీన్ సీ లెవెల్ సముద్ర మట్టం అది మారదు ఆ మీన్ సీ లెవెల్ ఫిక్స్డ్గా ఉంటుంది సీ లెవెల్ ఎందుకు తీసుకోవటం అంటే అది స్థిరమైన పాయింట్ అది మీన్ సీ సముద్ర మట్టం అది మారదు మరి వర్షాకాలంలో సముద్రం పైకి పెరుగుతుంది వేసం సముద్రం ఎండిపోతుందని మీరేమీ బెంగపెట్టుకోకర్లేదు వర్షాకాలం నేననేది మీన్ సీ లెవెలే అంటున్నా వర్షాకాలంలో మీన్ సీ లెవెల్ పెరిగిపోయి వేసంకాలంలో మీన్ సీ లెవెల్ తగ్గిపోయి అలా అవదు మీన్ సి లెవెల్ రిమైన్స్ కాన్స్టెంట్ అది దృష్టాంతం మీరు చిన్న సముద్రతీరం ఎవరో వందరో లేకపోతే కృష్ణారావు పేటం చూపించి అక్కడ పెరిగిందో తగ్గిందో అలా కాదు దృష్టాంతం అదే అంతే దట్ ఈస్ హైజ్ సముద్రం అచల ప్రతిష్టం సముద్రము యొక్క ప్రతిష్ట అంటే దాని నిలకడ దాని నిండుదనము మార్పు లేనిది అది దృష్టాం ఇదే మీరు చెరువు ఉందనుకోండి వర్షాకాలంలో చెరువు ఉండదు వేసం కాలంలో చెరువు ఉండదు ఎందువల్ల వేసంకాలంలో నీళ్ళన్నీ ఎండిపోతాయి కాబట్టి చెరువు ఉండదు ఉరికే ఎలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది చెరువు ఉండదు వర్షాకాలంలో చెరువు గట్లు కూడా నిండిపోయి అంత జలమయం అయిపోతుంది కాబట్టి చెరువు ఉండదు కాబట్టి వీడికి మంచు వచ్చినా పట్టలేము చెడ్డొచ్చినా పట్టలేము అంటారు చూడండి అది పరిస్థితి చెరువు పరిస్థితి అది దీనికి నీళ్ళు వచ్చినా అది ఆపుకోలేదు ఎండలు వచ్చినా ఆపుకోలేదు కథమైపోతుంది కానీ సముద్రము నీళ్ళొచ్చినా ఆ పూర్యమానం ఆ సమంతా పూర్యమానం అన్ని వైపుల నుంచి నీళ్లు అలాగా పూరింపబడుతూ ఉన్నా కూడా దాని నిండుదనములో పెరుగుదల ఏమీ ఉండదు అలా స్థిరంగానే ఉంటుంది నీళ్లు రావడం మానేసినా కూడా ఎప్పుడైనా మీరు సముద్రం ఎండిపోయిందనే మాట విన్నారా నదులు ఎండిపోయాయి వింటారు కానీ జలాశయాలు ఎండిపోయాయి నదులు ఎండిపోయాయి శ్రీరాంసాగర్ ఎండిపోయింది నిజాంసాగర్ ఎండిపోయింది అని ఇలాంటివి వింటారు గండిపేట ఎండిపోయింది ఈసారి గండిపేట ఎండిపోతే అదంతా పూడికాయో తీశారు గండిపేట మరోపేట వాటెవరో ఇలాంటి మాట విన్నారు కానీ సముద్రం ఎండిపోయిందనే మాట ఎప్పుడనే విన్నారా ఎప్పుడూ ఎండిపోదు ఆ అపూర్యమానం అనే పదాన్ని రెండు రకాలుగా విడత ఆ సమంతా ఆ అపూర్యమాణం అసలే పూరింపబడదు ఒక చుక్క సముద్రంలో ప్రవేశించదు అయినా రెండు పరిస్థితులలో కూడా ఆ చల అది చలనములేని నిండుదనమును కలిగి అది దృష్టాంతం సముద్ర దృష్టాంతి అంచేతనే మహాత్ముల్ని సముద్రంతో పోలుస్తారు సముద్రమంతటి గొప్పవాడు అంటారు సో శ్రీరాముణ్ణి వాల్మీకి మహర్షి సముద్రంతో పోల్చాడు పృథివీతో పోల్చాడు పృథివీ క్షమయా పృథివీ సమహ సముద్ర ఇవ గాంభీర్యే క్షమయా పృథివీ సమహ అని అలా సముద్రంతో పోల్చాడు రాముణ్ణి సో క్షమ అంటే సహన శక్తిలో రాముడు పృథివీ వంటి వాడు గాంభీర్యము అంటే నిండు ధనము గాంభీర్యం అంటే నిండు ధనము దాంట్లో ఆయన సముద్రం వంటి వాడు సో ఆ సముద్రాల క్షాంత్యతనే రాముడి శరీరము నీలంగా ఉంటుంది సముద్రం నీలంగా ఉంటుందండి సముద్రం నీలంగా కనపడుతుంది నీలంగా ఉండదు మీరు సముద్రం నుంచి వాటర్ తీసుకుంటే అది నీలంగా ఉండదు అది బ్లూగా ఉండదు సముద్రంలో ఉండో కూడా నీలంగా ఉంటుంది డ్యూ టు స్కేటరింగ్ ఆఫ్ లైట్ నేను ఒకసారి ఎక్కడో ఎక్కడో అలాస్కాలోనో అక్కడో చూసా ఒక లేక్ ఉంది ఇట్ ఈజ్ యజూర్ బ్లూ అంత బ్లూయిష్ గ్రీనిష్ బ్లూ బ్లూయిష్ గ్రీన్ వాట్ ఎవర్ మోస్ట్ బ్రిలియంట్ బ్లూ అనమాట లేక్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది చాలా డౌన్లో ఉంది సరే మొత్తానికి ఏమైనా సరే ఆ లేక్ దగ్గరికి వెళ్ళాలని చిన్న బీచ్ ఉంది ఆ లేక్కి సో మొత్తానికి ఆ కొండ దిగి కష్టం మీద అరగంట ప్రయాణం చేసి వెళ్ళి చూసి వెళ్ళి సీసాలోకి నీళ్లు తీస్తే వైట్ గా ఉంటాయి లేక్ లో ఉన్నప్పుడు మటుకు బ్లూగా ఉంటాయి వెరీ ఇంట్రెస్టింగ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ రామన్ ఎఫెక్ట్ ఇక్కడ వచ్చింది రామన్ షిప్ లో ఎక్కడికో వెళ్ళాడు లండన్ వెళ్ళినప్పుడు షిప్ డెక్ మీద ఉండి సముద్రం కేసు చూసినప్పుడల్లా వైట్ ఈస్ బ్లూ అని ఆశ్చర్యపోతూ ఉండేవాడ ఆకాశం కేసు చూస్తే బ్లూ సముద్రం కేస్ చూస్తే బ్లూ ఇంకెక్కడా మీకు బ్లూ ఫినామినా ఉండదు అన్లెస్ యూ పుట్ సమ్ బ్లూకే ఇంటి దీస్ ఆర్ ది ఓన్లీ టూ కేసెస్ వేర్ నేచర్ అపియర్స్ ఇన్ బ్లూ వాట్ కుడ్ బి ది రీజన్ ఫర్ ఇట్ ఎక్కడి నుంచి వచ్చింది బ్లూ కలర్ సూర్యుడి నుంచే రావాలి ఇంకెక్కడి నుంచి వస్తుంది సూర్యుడి నుంచి వచ్చినప్పుడు సెవెన్ కలర్స్ వస్తున్నాయి వై ఓన్లీ బ్లూ కలర్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని ఏదో మొత్తానికి ఆయన దాన్ని బాగా స్టడీ చేసి దాన్ని లాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్లు చేసి మొత్తానికి రామోన్ ఎఫెక్ట్ కనిపెట్టారు అదేంటంటే వెన్ లైట్ ఫాల్స్ ఇట్ ఈస్ క్యాటర్డ్ వెన్ ఇట్ ఈస్ క్యాటర్డ్ సమ్ వేవ్లింగ్ చేంజెస్ ద చేంజ్ ఆఫ్ వేవ్లింక్ ఈస్ ప్రపోర్షనల్ టుథింగ్ అంటూ ఏదో కనిపెట్టాడు ఆయన అది కనిపెడితే దానికి ఆయన నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఆయన నోబెల్ లెక్చర్లో ఈ చెప్పాడు ఆయన బ్లూ సీని బ్లూ స్కైని చూశాను నేను దాని చేత ప్రభావితం ఉన్నాయి ఆయన రాముడు బ్లూగా ఎందుకుంటాడు కృష్ణుడు బ్లూగా ఎందుకుంటాడు అని స్వామి వివేకానంద అడిగారు సార్ అదైతే దానికి ఒక ప్రశ్న అడిగారు ఆయన డౌట్ అడగలేదు ప్రశ్న అడిగారు దానికి రాజాజీ సమాధానం చెప్పాడు రాజాజీ వాజ్ అ యంగ్ మ్యాన్ వివేకానంద విజిట్ చేసినప్పుడు ఏదో కాలేజీ ఫంక్షన్ లో రాజాజీ వాజ్ అ అతను సమాధానం చెప్పాడు ఏమని అవే అనంత్ బ్లూ కలర్ ఈజ్ సింబల్ ఫర్ ఇన్ఫినిటీ లైక్ స్కై ఈస్ బ్లూషన్ ఈస్ బ్లూ అండ్ సో ఆ రెండు కూడా అనంతంగా ఉంటాయి అనంతంగా ఉంటాయి అపారెంట్లీ రిలేటివ్గా అదేవిధంగా రాముడు అనంతమైన అనంతుని యొక్క అవతారం అనంతుడు శ్రీహరి యొక్క అవతారం కృష్ణుడు కూడా అనంతుని అవతారం అందుకోసం బ్లూగా ఉంటాం ప్రతిదానికి సింబాలిజం అర్థం చేసుకోవాలి ఎందుకంటే లేకపోతే కేవలం వాళ్ళ స్కిన్ కలర్ బ్లూగా ఉంది అంటే దట్ ఈస్ ఎ వెరీ ఆడిటీ ఆడెస్ట్ ఆఫ్ ది హార్డెస్ట్ అది ఎందుకంటే స్కిన్ కలర్ వైట్ బ్లూగా ఉండడం అన్నది చాలా ఆర్డ్ థింగ్ అది కాబట్టి ఒకవేళ అటువంటి ఆడిటీ ఉందా లేదా నేను చెప్పలేను నల్లనివాడన్నాడు పో పోతున్నగా నీలమేఘ శ్యామ అని అంటారు నీలమేఘ శ్యామ అంటే మేఘము వలె శ్యామల వర్ణం కలవాడు అంటే ఏదో మన ఇండియన్స్ లాంటి కలర్ ఉన్నట్టుగా ఉన్నట్టు కానీ బ్లూ కలర్ అనే అర్థం రావటం లేదు అక్కడ కాబట్టి ఏదో పోనీ నాటకాలను అక్కడ బ్లూ కలర్ వేసుకున్నా అదొక పద్ధతిగా చిత్రకారులు దాన్ని అడాప్ట్ చేసుకున్నాం మంచిది బట్ వాట్ ఐ స్టిల్ బిలీవ్ ఈస్ ద నీల వర్ణము ఇట్ ఇండికేట్స్ ఇన్ఫినిటీ అనంతని యొక్క అవతారం ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే సముద్రము చాలా గొప్పది సముద్రము ఈశ్వరుడికి చిహ్నం ఇక్కడ స్థితప్రజ్ఞుడు పరమేశ్వరుడితో సమానం జ్ఞానికదన కాబట్టి సముద్రముతో పోల్చారు వెరీ ప్రాప్రియేట్ కంపారిజన్ బెస్ట్ సిమిలి ఇంకంతకంటే గొప్ప సిమిలి తీసుకురావడం కష్టం సముద్రము వంటివాడు సముద్రాన్ని చూస్తే పరమేశ్వరుడు గుర్తుకొస్తాడు సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి అంతేగాని సముద్ర తీరము అదేదో భోగభూమి అని అనుకోరాలి అది పొరపాటు సముద్ర తీరం అది ప్రార్థనా స్థలం అక్కడ కూర్చుని దేవుని ఆరా దేవుణ్ణి ప్రార్థించాలి అంతేగాని చేపలను పట్టుకుని ఒక కట్టె పట్టుకుని వెళ్ళి అక్కడ నెలకొని ఇలా జాబితా ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు సముద్రమే దేవుడు వాస్తవానికి అపూర్యమాన మచల ప్రతిష్టము సముద్రమాప్ర ప్రవిశంది యద్వత్ అది దృష్టాంతం ఇంకా దారిష్టాంతికం ఏంటంటే తద్వత్ ఎం కామా ప్రవిశంతి ఇలా మనం చూస్తూ ఉంటాం లోకం కేసు చూస్తూ ఉంటే అందములైన పదార్థములు భోగ సాధనములు కనపడతాయి అవి కనపడిన వెంటనే అవి మనకుంటే బాగుండును అని ఓ కోరిక ఒకసారి నేను మా గురువుగారితో ఎక్కడికో వెళుతున్నాను సంజయ్ పట్టుకుని నడిచి వెళ్తున్నాం నడిచి వెళ్తుంటే ఆ కాలవ గట్టు మీద కూర్చున్నాం సంధ్యావందనం అది పూర్తిచేసి సాయం సంధ్యా అయిన తర్వాత కాలవ గట్టులో సంజావం చేసిన ఆ గట్టి మీద కూర్చున్నాం ఇంకా ఇంటికి వచ్చేది అలా ఈ లోపల ఎవరిలో కారులో దిగారు అప్పట్లో కారు అంటే కోనసీమలో కనపడదు ఇక్కడ బస్సు కనపడేది రోజుకి రెండు బస్సులో మూడు బస్సులో కనపడేవి కానీ కారు ఎక్కడ కనపడుతుంది కారు అసలు నెవర్ న్యూ ఇట్ కార్ అంటే రాజమండ్రి వస్తే కనపడుతుంది కారు అలాంటిది కోనసీమ వచ్చింది కాదు రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి వట్ ఎవర్ ఆ కారులోంచి ఒక ఫ్యామిలీ దిగారు వాళ్ళని చూసి నేను అనుకున్నాను మనకు కూడా ఇలాంటి కారు ఉంటే బాగుండున్నా అని ఆ చిన్నప్పుడు కోరిక సో అది ఇప్పుడు గుర్తుకొచ్చింది సో ఆ విధంగా కమాహ ప్రవిశంటే హృదయంలో కామునలు ప్రవేశిస్తూ ఉంటాయి అలా చూస్తుంటే ప్రవేశిస్తూ ఉంటాయి ఇలా తలెప్పి చూస్తుంటే రోడ్డు కూడా వెళ్తుంటే అలా కామునలు ప్రవేశిస్తూ ఉంటాయి కానీ ఈ కామనలో ప్రవేశించినప్పుడు మన పరిస్థితి చెరువులా ఉందా సముద్రంలో ఉందా చూసుకోవాలి మన పరిస్థితి చెరువులా ఉందంటే ఇంకా పట్టలేడు అనమాట ఆ కోరికలను పట్టలేడు ఇంకా తట్టుకోలేడు ఆ కోరికలు అది చెరువు పరిస్థితి సముద్ర పరిస్థితి ఏమిటంటే నో డిస్టర్బెన్స్ ఈజ్ నాట్ డిస్టర్బ్డ్ కామనలు ఎన్ని ప్రవేశించినా ఈజ్ నాట్ డిస్టర్బ్డ్ ఎందుకంటే వాటికి సపోర్ట్ ఇవ్వట అలా ప్రవేశిస్తూ ఉంటే మై మైండ్ మేక్స్ ఇట్స్ ఓన్ థాట్స్ అతను అలా సాక్షిలాగా ఉండిపోతాడు అభిమానం ఉండదు ఆ కా ఎప్పుడు కూడా ఒక కామన మనస్సులో ప్రవేశిస్తే మనం దాన్ని అడాప్ట్ చేసేసుకుంటే ఆ కామన బలీయమైపోతుంది అది మనల్ని హింస మనం అడాప్ట్ చేసుకోలేదనుకోండి అనాథగా మిగిలిపోతుంది ఆ కామన దానికి మనమే నాథుడు నా హృదయంలోని కామనకి నాథుడెవరు నేనే నేనే దాన్ని దరికి చేరనివ్వకపోతే అది అనాథ అయిపోయి అలా అలా చెల్లా చెదరైపోతుంది ఆకాశంలో మేఘం చెలా చెదరైపోయినట్టు చదలా చెదరైపోతుంది దానికి బలమే ఉండదు మన హృదయంలో మన ప్రశాంతత మన గాంభీర్యము నిండుదనము అలాగే మిగిలి ఉంటుంది కాబట్టి తద్వత్ కామాహయం ప్రవిశంతి సర్వే కామనలో ప్రవేశిస్తే అటువంటి గాంభీర్యము మనకు ఉన్నట్లయితే అటువంటి వాడే శాంతిని పొందుతాడు స శాంతి మాపతి ఈ శాంతి అనేది కూడా మళ్ళీ వన్స్ అగైన్ వన్ హ్యాస్ టు డిస్కవర్ ఎ వాల్యూ ఫర్ ఇట్ ట్రూ హ్యాపీనెస్ ఈ సినానిమస్ విత్ క్వైడ్ ఆఫ్ మైండ్ అని గుర్తించాలి మామూలుగా జనం ఏమనుకుంటారంటే సుఖానుభూతి అనేది ఒకటి ఉంది అది బాహ్య భోగముల నుండి లోపలికి వస్తుంది అని అనుకుంటాం అలాగా అనుకున్నంత కాలం మనిషి బందీ ఉంటాడు సంసారానికి బందీ ఉంటాడు కానీ అప్పుడు సెన్సేట్ వాల్యూస్ అంటే భోగవాసనలకు సంబంధించిన విలువలు జీవితంలో బాగా దృఢపడిపోతాయి అలా కాకుండా భోగ భోగాలు వాటి స్థానంలో ఉంటాయి వాటిని తీసుకెళ్లి మీరు ఎక్కడ పారాయినక్కర్లేదు ఆసక్తిని తగ్గించుకోవటమే చేయాల్సిందే చిత్త త్యాగ ఏవో సంసార త్యాగ త్యాగమంతా చిత్తమునందే త్యాగము ఎనీవే సో దేర్ ఈస్ అనదర్ వాల్యూ ఫర్ దెర్ ఈస్ అనదర్ థింగ్ కాల్డ్ క్వైట్యూడ్ ఆఫ్ మైండ్ పీస్ ఆఫ్ మైండ్ అని నేను అంతలాగా ఇష్టపడిన దాన్ని ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్ అంటే మీరు ఆర్టిఫిషియల్ గా కొంతసేపు పీస్ ఆఫ్ మైండ్ని సాధించవచ్చు ఇప్పుడు మీకు ఆధునిక కాలంలో మెడిటేషన్ టెక్నిక్స్ అన్ని కూడా దే దే అప్పీల్ టు దట్ కైండ్ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ మైండ్ అంటే మీరు మా దగ్గరకు వచ్చేసేయండి ఒక అరగంట సేపు మీరు ఒక సెషన్కి రండి డెంటల్ సెషన్కి డెంటిస్ట్ సెషన్స్ ఉంటాయి హెయిర్ స్టైల్ సెషన్స్ ఉంటాయి మేనిక్యూర్ సెషన్స్ ఉంటాయి ప్రతిదానికి సెషన్ హాఫ్ అన్ అవరు వన్ అవరు అలాగే ఉంటుంది దానికి సెషన్కి ఎంత డబ్బు సో దాన్ని ముందు ఫిక్స్ చేసుకోవాలి అపాయింట్మెంట్ అలా ఉంటాయి అలాగే యోగా సెషన్ మెడిటేషన్ సెషన్ సో మీరు దీన్ని అమెరికాలో ఒక అమెరికన్ పోపులరైజ్ చేసాడు దాన్ని హీజ్ హీజ్ ఎ మీడియా హీజ్ ఎ కింగ్ ఆఫ్ హీజ్ ఎ బిలియన్ అండ్ అతని పేరు ఉంది హీ వాంటెడ్ టు టేక్ ఎ పేటెంట్ ఆఫ్ యోగా విత్ యోగానికి పేటెంట్ అప్పుడు మన వాళ్ళు ఎవరో అడ్డుపడితే అడ్డుపడితే అది ఏదో కోర్టులో ఉంది ఇప్పుడు ఏమైందో తెలియదు అతను అంటాడు మీరు ఇండియాలో మీరు చేసుకుండొచ్చండి దాన్ని వినియోగంలో నేను తీసుకొచ్చాను నాకు పేటెంట్ రైట్స్ ఉన్నాయంటాడు ఏదో చెట్టు ఉంది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది కదా నేను ఇప్పుడు పేటెంట్ తీసుకుందంటే ఎక్కడ కుదురుతుంది నేను దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చాను కాబట్టి నాకే పేటెంట్ వస్తుంది యోగా సిస్టమ్ కూడా అంతే దాన్ని ఎవడో వినియోగానికి తీసుకురా నేను తీసుకొచ్చాను కాబట్టి పేటెంట్కి అప్లై చేశాడు గ్రాంట్ అయినా మీరు ఆశ్చర్య కూడా కాదు అమెరికన్ ఈజ్ అ బిలియన్ ఆయన సెషన్స్ ఉంటాయి హోల్డ్ డే ఉంటాయి మెడిటేషన్ సెషన్ హాఫ్ అన్ అవర్ సెషన్ డాక్టర్ సెషన్ లాగా మీరు వెళ్తే మిమ్మల్ని పోస్చర్లో ఏం చేస్తాడంటే ఇదే మహాభాగ్యం ఏం చేస్తాడో కూడా చదివాను దీనికి సో ఇలా కూర్చుంటే మీరు ఓకే నవ్ యూ ఇన్ హేర్ చెప్పినట్టు చేయండి అంతే చెప్పినట్టు ఆ అరగంట చెప్పినట్టు చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డెంటిస్ట్ తెలియకంటే ఏం చేస్తారా చెప్పినట్టు చేస్తారా లేదా అలా ఇలా ఆ సిస్టమ్ అలా ఉంటుంది ఆ మెథడ్ అలా ఉంటుంది యూ సరెండర్ దర్ దేర్ ఫోర్ ఇట్ వర్క్స్ ఆ సరెండర్లో ఉన్న బ్యూటీ అది సో నోరు బాగా తెరువు అంటాడు డెంటిస్ట్ తెరుస్తారు ఇంకా తెలుగు అంటే ఇంకా తెలుస్తారు సో అలాగనమాట ఇలా కూర్చో నిటాగ్గా కూర్చో అలా కూర్చో గాలి పీల్చు దాన్నే పరిశీలించు మళ్ళీ జాగ్రత్తగా వదిలిపెట్టావు ఇలాగ అరగంట సేపు చేయిస్తాడు చేస్తే వీడు ఎప్పుడు ఎరగన పీస్ ఆఫ్ మైండ్ వాడు వాడు ఆనందంగా మనీ పే చేసి వెళ్ళిపోతాడు కానీ దట్ పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ బ్రిటిల్ అది వెంటనే డిస్టర్బ్ అయిపోతుంది ఇంటికి వెళ్ళేప్పటికీ హనీ అనేదో అంటాడు వీడు వాళ్ళు రెస్పాన్స్ అయిపోతే ఈ పీస్ ఆఫ్ మైండ్ పోతుంది ఇట్ ఈస్ వెరీ బ్రిటిల్ మళ్ళీ మొన్నటి సెషన్ దాకా ఆడాల్సి ఉంటుంది వీడు పీస్ ఆఫ్ మైండ్ మళ్ళీ సెషన్కి అపాయింట్మెంట్ తీసుకోవాలి అంత గమ్ము రాదు దానికి మళ్ళీ పోవద్దు ఖర్చు వాళ్ళు అక్కడ బడ్జెట్లు ఉంటాయి చాలా ఖరీదైన జీవనానికి అలవాటు పడ్డ వాళ్ళు బడ్జెట్ లో వేసుకోవాల్సి ఉంటుంది ఆ బడ్జెట్ లో మెడిటేషన్ బడ్జెట్ ఉంటుంది అమ్మాయికి డాన్స్ క్లాసు బడ్జెట్ ఉంటుంది కొడుకు మధ్యలో క్లాసుకి బడ్జెట్ ఉంటుంది ప్రతిది బడ్జెటే ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ఎక్సెప్ట్ సభతి మహాత్మా టీచింగ్ ఫ్రీ వేదంత ఎవరింగ్ ఎల్స్ ఈజ్ బడ్జెట్ సో ఎనీవే కాబట్టి మళ్ళీ మొదల కాగాలి వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దాట్ we are not talking of that ంగ్ దట్ కైండ్ ఆఫ్ పీస్ విచ్ ఈస్ వెరీ బ్రిటిల్ అండ్ విచ్ ఇస్ వెరీ ఆర్టిఫిషియల్ ఫిజికల్ టెక్నిక్ చేత ఇండ్యూస్ చేసినటువంటి పీస్ అది ఎక్కడ వర్కౌట్ అవుతుందండి అది కాదు ఇక్కడ మనం మాట్లాడేది అంచేతనే నేను పీస్ అన్నా ఇష్టపడినా ఇది వివేకం నుంచి shanti స్వరూప శాంతి స్వరూపభూతమైన శాంతి ఆత్మ అచలం ఆత్మలో చలనం లేదు మనసు ఒకప్పుడు చలన ఉంటుంది ఇంకొకటి నిశ్చలంగా ఉంటుంది ఇండ్యూస్ చేసినటువంటి నిశ్చలత ఆత్మ అచలం ఇప్పుడు ఒక కొండ ఉంది కొండ మీద చెట్టు ఉంది చెట్టు ఏమి కదలకుండా ఉందనుకోండి ఆ చెట్టు అచలం అనకూడదు దాన్ని నిశ్చలం గాలి వేస్తే మళ్ళీ కదలం దారి కొండ గాలి వేసినా గాలి వేయకపోయినా కదలకుండానే ఉంటుంది అది అచలం సో దట్ కైండ్ ఆఫ్ స్వరూపభూతమైన శాంతి అది డిస్టబోదు అది ఎక్కడికి పోదు ఇట్ రిమైన్స్ విత్ యూ బికాస్ ఇట్ ఈస్ యూ ఎస్సెన్షియల్లీ మీ స్వరూపంలో భా భాగం అటువంటి శాంతిని స్థితప్రజ్ఞుడు పొందు ఉంటాడు ఎప్పుడూ వాడి హృదయంలో కామనలు ప్రవేశించిన సందర్భంలో వాడు సముద్రంలా గంభీరంగా ఉన్నప్పుడు స శాంతి మాపమవుతీ కామకామి ఈ కామకామీ ఉన్నాడే కామకామీ ఈజ్ అ ప్రాబ్లం ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా కామకామి ఎప్పుడు ఈ డిజైర్స్ డిజైర్స్ అండ్ డిజైర్స్ అండ్ డిజైర్స్ వాడు పక్కన ఉంటే మనకు విసిగిస్తుంది లైక్ ఎ నాట్ ఈ చైల్డ్ స్పాయిల్ట్ బ్రాక్స్ ఉంటారు ఓ డిసిప్లిన్ ఉన్నది ఏముండదు వాడు ఏది చూస్తే అది కావాలి ఐస్ క్రీమ్ అంట డాడ్ ఐస్ క్రీమ్ ఓకే డాడ్ డాడ్ ఉన్నది ఎందుకు వాడు చెప్పింది కొని పెట్టడానికి వీడు ఉన్నాడు కాబట్టి వీడు ఐస్ క్రీమ్ ఇక్కడికి వచ్చి వీడి చేతిలో పెడతాడు ఐస్ క్రీమ్ ఇలా నవ్వుతుంటే ఈ లోపల ఇంకేదో వస్తుంది జ్యూస్ అమ్మకానికి వస్తుంది డాడ్ జ్యూస్ అంటాడు వీడి ఐస్ ఆ జ్యూస్ తీసుకొచ్చిన వెంటనే ఐస్ క్రీమ్ అక్కడ పారేసి జ్యూస్ తాగడానికి సిప్ చేస్తాడు వాడి ఎంత తాగుతాడు చిన్నపిల్లలు కదా డిసిప్లిన్ లేని బ్రాట్ ఎలా ఉంటాడో మనం ఒక రకంగా అలా సమాజంలో కామ అలా ఉండకూడదు నా కామ కామి ఈ కామకామి ఉన్నాడే అంటే కనపడ్డ భోగం వల్ల నాకు కావాలని కోరివాడు యూ కన్నాట్ రిప్లేస్ దట్ వర్డ్ ఆ వర్డ్స్ ఎంత పవర్ఫుల్ వర్డ్స్ అంటే రిప్లేస్ దామకామి నా హిట్ డజన్ డిజర్వ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పీస్ ఆ స్వరూపభూతమైన శాంతి వాడికి జీవితంలో లభించదు సో మానవులు చాలా తప్పుగా జీవితాన్ని మలుచుకుని పిచ్చి పిచ్చి భోగ వాసనలతోటి సతమతమవుతో ఆ భోగాల్ని నిలబెట్టుకుంటూ ప్రయత్నం చేస్తూ దారి తిక్కు తోచక ఎవ పిచ్చి పిచ్చిగా ఇటు పరుగులు తీస్తూ ఉంటాడు ఎవడు ఏది చెప్తే అక్కడికి తయారు ఎందుకంటే వీడికి జీవితంలో శాంతి ఉండదు ఆ శాంతి కోసం పరుగులు ఎత్తుతూ ఉంటారు నువ్వు ఏకముఖ రుద్రాక్ష వేసుకుంటే శాంతిస్తుందంటే వీడు అక్కడ క్యూరో నిలబడతాడు వీళ్ళు పంతొమ్మిది రూపాయలు వీడు పంతొమ్మిది వాడు యాభై రూపాయలు వీడికి మళ్ళీ ఆదా రెండు వేల అండవాడు పంతొమ్మిది వందల యాభై ఏకముఖీ రుద్రాక్ష మీన్ బై ఏకముఖీ రుద్రాక్ష వడీ మీన్ బై దాట్ ఇట్ ఈస్ సమ్ సిల్ ఐటమ్ హ్యాజ్ సమ్ కల్చరల్ వాల్యూ అది మెళ్ళ వేసుకుంటే నీకేమో నీ బిజినెస్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది హౌ కెన్ యూ సే ఆల్ దాట్ you you take proper decisions in business bound to with gods uh, grace and then a uh, family life bound alante prema atwanta lakshanal to approach aithe family life bound untundi anthega uh, mello a particular rudraksha vesukunte ivanni enduku boundtai what is the connection between the two who told you all that but then it is a business huge a rudraksha do vare vesukoch kada manaku ammes cheyalane vadu ganta ponta vare kada అన్ని రుద్రాక్షులు వాడేసుకోవచ్చు కదా మనకెందుకమ్మ సందర్భం ఉందరికి కాబట్టి కనుక జీవితంలో కామన్లు ఇస్ ది మేజర్ ప్రాబ్లం సెన్సివ్ వాల్యూస్ వాటిని కేర్ఫుల్ గా డిస్మాంటిల్ చేసుకుంటూ రావాలి అది సందేశం మహియం ఉందాం ఆపూర్యమాణం అద్భి అద్భిని హీ సప్లైడ్ ఎవర్డ్ ఆపూర్యమానం అంటే నిండుచున్నది నిండడం దేంతో అద్భి నీళ్లతో అచల ప్రతిష్టం అచలతయా ప్రతిష్టా అవస్థితి తచల ప్రతిష్టం ఈ ప్రతిష్ట తెలుగు ప్రతిష్ట కాదు మీకు నేను అనేక సార్లు మనవి చేశాను ఈని ఇలాగే చేదస్గా మీరు అనుకోద్దు ప్లీజ్ లుక్ ఇట్ సీరియస్లీ తెలుగు ప్రతిష్ట వేరు సంస్కృతం ప్రతిష్ట వేరు సంస్కృత పదాలు తెలుగు భాషలో వచ్చేటి ఇది అక్వైర్డ్ సమ్ పిక్యూలియర్ అన్లేటెడ్ మీనింగ్ ఎందుకు అలా వచ్చేయంటే యూసేజ్ వల్లే వచ్చే ఇంకేదు యూసేజ్ అంటే దాన్ని అంతకంటే ఒకసారి ఓ మినిస్టర్ గారు ఉండేవారు ఆయన దగ్గరికి వెళ్లేదు ఏమండి రేపు పదిహేను ఆగస్టు పదిహేనో తారీఖు జెండా వందన కార్యక్రమం ఉంది మీరు తప్పకుండా రావాలి అని అంటే అభయ నాకు అని చెప్పాడు అయ్యోదేంటే పంద్రా ఆగస్టు ఖాళీ లేకపోవడం ఏంటండి అంటే పం ఆగస్ట్ ఐఎమ్ కమింగ్ అని చెప్పాడు ఆయన ఆయనకి ఆగస్ట్ అంటే అర్థం అవుతుంది కానీ ఆగస్టు